కర్మ తావ ఆత్మసమవాయీ కంటూ అన్యసమవాయీ ఇది ఏం సతి కర్మకర్తృత్వం స్వయ సా అని భ్రాంతి ఇహా కర్మ ఇది ఆత్మసమవాయీ కాదు అంటే ఆత్మధర్మం కాదు ఆత్మచేత నిత్యము సంబద్ధమై ఉండేటువంటిది కాదు ఏది కర్మ ఏ విధంగా కార్యకారణాలకు గుణగునికి జాతి వ్యక్తికి క్రియాక్రియావాణికు సమవాయ సంబంధం చెప్తారు కదా అంటే నిత్య సంబంధం సమవాయ అంటే విడదీయరానటువంటి సంబంధం ఏ విధంగా ఇప్పుడు ఈ వస్త్రం ఉన్నది వస్త్రంలో రంగు ఉంది కదా ఈ రంగును ఇప్పుడు నువ్వు వేరు చేయగలవా ఈ వస్త్రంలో నుంచి రంగును వేరు చేస్తావా చెప్పు ఈ రంగు అనేది గుణం ఉన్నది మరి వస్త్రం అనేది ద్రవ్యం ఉన్నది కదా ద్రవ్యం అంటే డబ్బు కాదండి ద్రవ్యం అంటే గుణక్రియ ఆశ్రయత్వం ద్రవ్యత్వం రక్షణ కంఠస్థం చేసుకోండి గుణమునకు క్రియాకు ఏది ఆశ్రయము అది ద్రవ్యం అనబడుతుంది ఇప్పుడు ఈ వస్త్రము ఈ రంగు అనేటువంటి గుణమునకు ఆశ్రయం ఉన్నందువలన వస్త్రము ద్రవ్యం ఈ రంగు గుణమున్నది ఈ గుణము గుణి అంటే గుణి అంటే ద్రవ్యము ఈ గుణ గుణికి సమవయ సంబంధం ఉన్నది నిత్య సంబంధం ఉన్నది ఎందుకు ఈ రంగును ఈ బట్ట ఈ వస్త్రం నుంచి వేరు చేయడానికి రాదు నిత్య సంబంధం సమవాయ అట్లా జాతి వ్యక్తి ఘటంలో ఘటత్వ జాతి గోవులో గోత్వ జాతి మనుషులు మనుష్యత్వ జాతి ఈ జాతి ఉన్నది కదా ఈ జాతి వ్యక్తికి మనము వేరు చేయడానికి రాదు వ్యక్తి ఉన్నంత జాతి ఉంటుంది వ్యక్తి ఉన్నా లేకున్నా కూడా జాతి ఉంటుంది జాతి వ్యాపకం కాబట్టి ఈ జాతి వ్యక్తికి నిత్య సంబంధం ఉన్నది సమవాయ సంబంధం ఉన్నది అట్లా క్రియ వానకు అప్పుడు ఈ శరీరంలో క్రియ జరుగుతున్నది ఈ క్రియకు ఈ శరీరానికి వేరు చేయడానికి రాదు క్రియను శరీరం నుంచి వేరు చేయగలవా చేయలేవు నిత్య సంబంధమే ఉంది అట్లా సమయ సంబంధం అంటారు నిత్య సంబంధానికి అట్లా ఆత్మ ఎందు నిత్య సంబంధము చేత క్రియ అనేది లేదు ఎందుకు ఆత్మ నిష్క్రియమున్నందువలన నిష్క్రియం నిష్కలం శాంతం నిరవధ్యం నిరంజనం అని అంటూ మనకు శ్వేతశ్వేత ఉపనిషత్తు చెప్తుంది కదా ఆత్మ నిష్క్రియ ఉన్నది దానిలో ఏ విధమైనటువంటి క్రియ కర్మ Atma లేదు అందువల్ల ఆత్మయందు సమవాయ సంబంధం చేత కర్మ లేదు అందుకని కర్మ ఆత్మ చేత సమవాయి కాదు అన్య సమవాయి ఈ కర్మ అనేది వేరే దానితో సమవాయ సంబంధం చేత ఉన్నది ఆత్మతోని కాదు వేరేదానితో అంటే ఎవరి చేత సంబంధమే ఉన్నది అని అంటే శరీరము చేత స్థూల శరీరము సూక్ష్మ శరీరం ఏదైతే ఉన్నదో దీనియందు క్రియ జరుగుతూ ఉంది అన్య సమవాయం ఉంది అంటే శరీరంతో సమవాయం కర్మ కానీ ఆత్మ సమవాయం కాదు ఎందుకు ఆత్మ నిష్క్రియ ఉన్నది ఆత్మయందు క్రియ లేదు దేహాదులయందు క్రియ ఉన్నది అని ముప్పై శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు చూడండి శరీరకర్మేంద్రియ చిత్తాధ్యారోప్య తాత్మని కర్మ జాతం కర్తహమస్మితి విపర్యోయం చంద్రే యథా మేఘగతిస్తథరము చిత్తము అంటే సూక్ష్మశరీరం చిత్తం అంటే అంతఃకరణం అంతఃకరణం అంటే సూక్ష్మశరీరం దానిలో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచప్రాణాలు ఇవి కూడా అంతర్భూతమై ఉన్నాయి బుద్ధి కర్మేంద్రియ ప్రాణ పంచకై రిహింగతే అని అంటూ విద్యారాయణ గురుదేవులు వేదాంత పంచదశలో మొదటి ప్రకరణంలో చెప్పారు కదా పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ ప్రాణాలు ఎన్ని మొత్తం పదిహేను మరియు మనస్సు బుద్ధి మొత్తము పదిహేడు తత్వాలతో ఉన్నటువంటిది సూక్ష్మ శరీరము పదిహేడు తత్వాల యొక్క సమూహము సూక్ష్మ శరీరము మరియు పంచీకృత పంచమహాభూతాల యొక్క ఇరవై ఐదు తత్వాల యొక్క సమూహం ఏదైతే ఉందో అది స్థూల శరీరం ఈ స్థూల శరీరం నందు మరి సూక్ష్మ శరీరం నందు క్రియ జరుగుతున్నది కర్మ జరుగుతున్నది కానీ అన్యత్ర జరిగినటువంటి కర్మ అంటే శరీర ఇంద్రియ మనోబుద్ధ్యాదుల్లో జరుగుతున్నటువంటి కర్మను ఆత్మయందు భ్రాంతి చేత ఆరోపించుకొని అహం అహం భోక్త అంటున్నాడు ఇది బ్రాంతి వ్యవహారము ముఖ్య వ్యవహారం కాదు ఎందుకు ఆత్మ కర్త కాదు భోక్త కాదు ఎందుకు దాని లేదు అది నిష్క్రియమున్నది అయినా కానీ అన్యత్ర ఉన్నటువంటి అంటే దేహేంద్రియ మనోబుద్ధులందు ఉన్నటువంటి కర్మను భ్రాంతి చేత తన ఎందు ఆరోపించుకొని అహంకర్త అహంభోక్త అని అంటున్నాడు ఏ విధంగా అంటే అన్యత్ర ఉన్నదాన్ని అన్యత్ర ఆరోపణ ఎట్లా అంటే ఏ విధంగా ఆకాశంలో మేఘాలు కదులుతూ ఉంటాయి అవి పోతూ ఉంటాయి కానీ ఆ మేఘాల వెనుక చంద్రుడి ఉన్నాడు కదా ఆ చంద్రుడే కదులుతున్నట్టుగా మనకు ప్రతీతి అవుతుంది ఇది అందరికీ లేదా అనుభవ కదా కదిలేది మేఘాలైతే చంద్రుడు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది అంటే అన్యత్ర ఉన్నటువంటి క్రియ ఎక్కడ మేఘంలో ఉన్నటువంటి క్రియ అది చంద్రుని ఎందు ఆరోపమయ్యి చంద్రుడే కదులుతున్నట్టుగా మనకు భ్రాంతి చేత కనపడుతుంది అదేవిధంగా శరీర ఇంద్రియ మనోబుద్ధ్యాదుల్లో జరుగుతున్నటువంటి వ్యవహారము క్రియ కర్మ అది ఆత్మ ఆరోపించి ఎందుకు అజ్ఞానం చేత భ్రాంతి ఆరోపించుకొని నేను కర్తను నేను భోక్తను అని అంటున్నాడు చూడు కర్మకాండను చేసేటువంటి వాళ్ళు ఎవరైతే పూర్వమీమాంసకులు ఉన్నారో వాళ్ళు కూడా తన ఎందుకు కర్తృత్వాన్ని ఆరోపించుకోకుండా ఆ కర్మకాండనే సార్థకం కాదండి ఎందుకనంటే ఏదైనా ఒక యజ్ఞమో యాగమో ఏదో పూజ పునస్కారం ఏదో చేసేటప్పుడు తను మొట్టమొదటి సంకల్పం చేయాలి కదా ఏ నిమిత్తంతో ఏ ఫలాన్ని ఉద్దేశం పెట్టుకొని నువ్వు ఆ కర్మ చేస్తున్నావో అక్కడ ఆడ సంకల్పం చేయవలసి వస్తుంది అహమిదం కరిషే అని ఈ విధంగా సంకల్పం చేయాలి అక్కడ సంకల్పం చేసినప్పుడు అహమిదం కరిషే నేను ఈ కర్మ చేస్తున్నాను అని అక్కడ సంకల్పం చేయాలన్నప్పుడు వాస్తవంగా తన ఎందుకు కర్మ ఉందా క్రియ ఉందా లేదు అయినా కానీ నేను ఈ కర్మ చేస్తున్నాను అంటున్నాడు భ్రాంతి వ్యవహారం ఇది వాస్తవం కాదు ఇది ముఖ్య వ్యవహారం కాదు ముఖ్యంగా ఉన్నది శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి వాటిలో ఉన్నటువంటిది క్రియ కానీ ఆత్మయందు ఆరోపించుకుంటున్నాడు కానీ వాస్తవంగా ఆత్మకు క్రియ లేదు టీకా చూడండి శరీరం శరీరం అంటే దేనికంటారండి భోగాయతనం అంటే భోగాలకు నిలయం అంటే మనము సుఖము దుఃఖము అనుభవించాలంటే మనకు శరీరం అనేది ఒకటి ఉండాలి ఉంటేనే సుఖదుఖాలను అనుభవించడానికి వస్తుంది శరీరం లేకపోతే మనకు సుఖదుఖాలు అనుభవించడానికి అవకాశం లేదు అందుకని భోగాయతనం శరీరం మరియు కర్మ ఈ శరీరంలో కర్మ జరుగుతుంది కర్మ అంటే భోగప్రదం కర్మ ఏదైతే ఉందో అది భోగప్రదం అంటే సుఖ దుఃఖ అన్నితర సాక్షాత్కారా భోగ ఉచతే సుఖము లేదా దుఃఖము ఏదైతే అనుభవం ఉన్నదో దానికి భోగం అంటారు ఆ సుఖదుఖాలను ఇచ్చేది కర్మ ఆ సుఖ దుఃఖాలను అనుభవించడానికి సాధనము శరీరం భోగాయత్నం మరియు స్తోత్ర లేని శ్రోత్ర తక్కు చక్షు జిహువ గ్రాణ అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు మరి వాక్కు పాణి పాదా పాయు ఉపస్థ అనేటువంటి పంచ కర్మేంద్రియాలు మరియు చిత్తం అక్కడ ప్రింట్ దోషమైంది చూసుకోండి చిత్తం అంటే అంతఃకరణం మరి అంతఃకరణం అంటే సూక్ష్మ శరీరం పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచప్రాణాలు మరి అంతఃకరణం ఇది సూక్ష్మ శరీరం మరియు భోగాయతనం అనేటువంటి స్థూల శరీరం ఈ శరీరంలో కర్మ జరుగుతుంది తైహి సాధ్యం అంతే తన్నిష్టం ఇత్య ఈ కర్మ అనేది వాటి యందు ఉన్నది శరీరం నందు ఉన్నది శరీరేంద్రియ మనోబుద్ధుల్లో ఉన్నది కర్మ వాస్తవంగా ఆత్మయందు లేదు కానీ ఆత్మయందు ఆరోపింపబడుతుంది ఆరోపింపబడి అహం కర్త అహం భోక్త అంటున్నాడు ఏ విధంగా అంటే యథా మేఘనిష్ట గతిం చంద్రే ఆరోప్య చంద్రో ధ్రావతి ప్రతీతి తత అహంకర్త ఇది భ్రాంతి ఇత్యథ ఈ విధంగా మేఘములో క్రియ జరుగుతున్నది చలనం జరుగుతున్నది మేఘంలో ఆకాశం నందు కానీ ఆ మేఘములో జరుగుతున్నటువంటి చలన క్రియ చంద్రుని ఎందు చంద్రుడే జరిగిపోతున్నాడు చంద్రుడే కదులుతున్నాడు అనేటువంటి వ్యవహారం జరుగుతుంది ఇది భ్రాంత వ్యవహారము వాస్తవం కాదు అట్లే కర్మ కూడా శరీర ఇంద్రియ మనోబుద్ధుల్లో జరుగుతూ ఉంటే ఆత్మయందు ఆరోపింపబడుతుంది నేను కర్తను నేను భోక్తను అని అంటున్నాడు ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే మోహనీసిన అని చెప్పిన ప్రకారంగా ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల్లో జరుగుతున్నటువంటి ఏ క్రియ ఉన్నదో అది ఆత్మయందు ఆరోపింపబడి నేను కర్తను నేను భోక్తను అని మిథ్యా వ్యవహారం భ్రాంతి వ్యవహారం చేస్తున్నాడు ఇది వాస్తవం కాదు ఇది భ్రాంతి అని చెప్పాడు మనకు భగవద్గీత కూడా ప్రమాణం ఉన్నది ఏమనంటాడు పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారవ శ్లోకాల్లో అధిష్టానం తర్త కరణం చృథగ్విధం వివిధ పృథక్ చేష్ట దైవైవా పంచమం శరీరవాంగ్నోబిర్యత్ కర్మ ప్రారంభతే నర న్యా విపరీతం వాచైతే తస్ హేతవ త్రై వంశతి కర్తారం ఆత్మానం కేవలం పశ్చుద్ధిత్వాశ్యతి దుర్మతి అన్నాడు చూశాడా భగవంతునికి ఎంత కోపం వచ్చిందో దుర్మతి అంటున్నాడు వాణ్ణి వాస్తవంగా కర్మ జరుగుతున్నది ఎక్కడ అధిష్టానం ఎక్కడ శరీరము నందు తర్త అంటే అంతఃకరణం వివిధాచ పృథక్ చేష్ట ఇంద్రియాలు పంచప్రాణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో జరుగుతున్నది మరియు ఇంకొకటి ఐదవది ఉందండి ఏది దైవం దైవం అంటే ఇంతవరంగా మనం చెప్పుకున్నామే ప్రారంధం మీ ఐదిటి ద్వారా కర్మ జరుగుతుందండి ఈ విధంగా జరుగుతుంది ఏమి కర్మలు శరీర వాంగ్ మనోభి శరీరం ద్వారా కాని వాక్కు ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ ఏ కర్మలు జరుగుతున్నాయో న్యాయం వా ధర్మ కార్యాలు కావచ్చు అధర్మ కార్యాలు కావచ్చు పుణ్యకార్యం కావచ్చు పాపకార్యం కావచ్చు ఏ కార్యమైనా ఏ కర్మ అయినా కానీ ఈ ఐదిటి ద్వారా జరుగుతుంది పంచైతే తస్యహేతవ ఈ కర్మకు ఈ వ్యవహారానికి ఈ ఐదే కారణాలు అంటాడు ఈ విధంగా ఉండగా తత్రైవంశతి కర్మ ఒకచోట జరుగుతుంది ఎక్కడ ఈ ఐదిటి అందు జరుగుతూ ఉంటే ఆత్మానం కేవలం తుయ కేవలం ఆత్మయందే ఈ కర్మ జరుగుతుంది అని తన ఆరోపించుకుంటాడే నేను కర్తను నేను భోక్తను అని అంటున్నాడే వానికి యథార్థం తెలియలే ఆత్మయందు క్రియనే లేదు కర్మనే లేదు కానీ తన ఎందు ఆరోపించుకుంటా ఆత్మానం ఆత్మనే చేస్తుంది నేనే చేస్తున్నాను అంటాడు వాడు అకృత బుద్ధి అంటే సంస్కరింపబడినటువంటి బుద్ధి గలవాడు అంటే దుష్టబుద్ధి కలిగినటువంటి వాడు మరిన బుద్ధి కలిగినటువంటి వాడు పశ్చతి అకృత బుద్ధిత్వాత్ మరిన బుద్ధి ఉన్నందువలన అజ్ఞానం ఉన్నందువలన ఆ విధంగా అంటున్నాడే కానీ వాస్తవంగా ఆత్మయందు కర్మ లేదు నా స పశ్చతి దుర్మతి అన్నాడు వాడు దుర్మతి దుర్మార్గుడు దుష్టబుద్ధి కలిగినటువంటి వాడు ఎందుకంటే వానికి బుద్ధి దూషితమైంది కదా అజ్ఞానం చేత దోషం చేత అందువల్ల వాస్తవంగా కర్మ ఆత్మయందు లేదు జరుగుతున్నది ఎక్కడానంటే ఐదిటి అందే అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం అధిష్టానం అంటే శరీరము కర్త అంటే అంతఃకరణము కరణం అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పృథ అంటే పంచ ప్రాణాలు ఇవి నాలుగు దైవం ఐదు అంటే ప్రారంభం ఈ ఐదిటి అందే క్రియ జరుగుతూ జరుగుతున్నదని ఆరోపించుకుంటున్నాడు వీడు మూర్ఖుడు అన్నాడు అంటే ఆత్మయందు క్రియ లేదు అని తెలుసుకోవాలి